తనను ఆశ్రయించినటువంటి శిష్యుణ్ణి సులభంగా గుర్తుపట్టగలుగుతాడు మాటలలో మాటగానే సూచన చేసేస్తాడు జాగ్రత్తగా అశరీరి అయినటువంటి వాడి యొక్క పద్ధతి అది అన్నమాట వాడు సూచించాలంటే వాడు ఉపదేశించాలంటే ప్రత్యేకంగా పౌర్ణమో అమావాస్యో హస్తమస్తక సంయోగము ఏం అవసరంలా ఇదంతా సశరీర పద్ధతి ఆవరణ ఆవరణ పద్ధతులు అశరీరి అయిన వాడికి దేశ లేవు వాడు ఎక్కడున్నా ఏ స్థితిలో ఉన్నా ఏ నిర్ణయంలో ఉన్నా ఆశ్రయిస్తే గాఢ నిద్రావస్థలో ఉన్నట్టుగా కనపడుతున్న వాడైనప్పటికీ వాడు చేసే పని వాడు చేసేస్తారు ఎందుకనంటే వాడిలో ఉన్న బ్రహ్మము వాడికంటే వేరైపోయింది పరబ్రహ్మం అయిపోయింది అది తనను తాను పోగొట్టుకుంది అశరీ అయిపోయింది ఇప్పుడు శాస్త్రజ్ఞానం అశరీరి దగ్గరకు వెళ్ళి ఏమండి మీరు కొద్దిగా వేదాంత పంచదశి చదివారా ఆ సూత్రాలు ఏమైనా నాకు చెప్తారా చిన్న కందార్థాలలో తొంభై మూడో కందార్థం ఏం చెప్తుందో నాకు చెప్తారా అని అడిగేది అనుకోండి అంత ధారణాశక్తి లేదు నాయన నాకు అంత గుర్తు లేదు ఒకవేళ నువ్వు గనక సూత్రం చెప్తే నాకేమైనా స్ఫూరిస్తే చెప్తాను అంటాడు జాగ్రత్తగా గమనించాల అంతేగాని అశరీరి అన్నటువంటి నిర్ణయం దాకా వెళ్ళిన వాడి దగ్గరికి వెళ్ళి శాస్త్రజ్ఞాన విచారణ చేయడం వృధా ఎందుకని వాడు అనుభవ జ్ఞానంలో నిర్ణయం నాస్తి సర్వదానికి వెళ్ళిపోయిన వాడు ఇప్పుడు చదవండి శ్లోకం శాస్త్రజ్ఞానం బహుక్లేశం బుద్ధి గమ నన్ను అనుసరించాల బహుక్లేశం బహుక్లేశం అంట ఎవరికి బహుక్లేశం అట సాధకుని దృష్టిలో పెట్టుకు చెప్పటం లేదు ఇది అశరీరి అయిన గురువుని గురించి చెప్తున్నాడు వారి దగ్గరికి వెళ్ళి ఏమయ్యా కైవల్యోపనిషత్తులో పాలన శ్లోకానికి అర్థం చెప్తావా నువ్వు నీకు సంస్కృత వ్యాకరణం వచ్చా నీకు అన్వయ వ్యతిరేకాలు తెలుసా సాంగంగా నువ్వు దర్శనాలు చదివా షడ్ దర్శనాలని దీనికి అన్వయం చేసి నాకు చెప్తావా లేదా బ్రహ్మసూత్ర భాషను చెప్తావా లేదా అని అడిగేవే అనుకోండి అవన్నీ నాకు రావండి నాకు తెలిసింది ఒకటే ఏమిటి ఆత్మాతీతం కేవల ఆత్మా దేహో నాస్తి కదా జన అస్థి గోవేద నిర్ణయో నాస్తి సర్వదా ఇది నాకు నిర్ణయం అయిపోయిందండి నేను లేనివాడనని నిర్ణయం అయిపోయింది నాకు పరబాహ్య దర్శనం అయిపోయింది పరబయలు ఎందు నేను లేని నిర్ణయం అయిపోయింది ఉన్నది ఉన్నట్లుగా ఉన్నవాడేనే గాని లేనిదాని ఊహించి చెప్పే ప్రజ్ఞ లేకుండా పోయింది చైతన్య రహితం అయిపోయింది వ్యోమాతీతం కూడా అయిపోయింది శాశ్వతం అయిపోయింది ఇప్పుడు బహు క్లేశం కిందకు దిగవచ్చు చెప్పడం అనేది ఎంత క్లేశమో ఈ నిర్ణయం అయిన వాడికి తెలుస్తుంది ఆ శాస్త్రం బహు క్లేశం తర్వాత బుద్ధే చూహించి చెప్పాలి ఇప్పుడు ఇప్పుడు ఒక ఆయన వచ్చాడు నా దగ్గరకి ఏమండి ఆ దాటలేకపోతున్నాను నేను ఏం చేయమంటారు అన్నాడు అనుకో ఇప్పుడు మరి ఎక్కడికి దిగి రావాలి అశరీర స్థితి నుంచి సాంతం మూలాధారం దాకా కిందకి దిగి రావాలి దిగి వచ్చి ఆ మూలాధార స్థితిలో ఎలా ఉంటుందో వివరించి చెప్పి దాన్ని దాటించే ప్రయత్నం చేయాలి ఇప్పుడు ఇది ఎంత క్లిష్టమైన పని అంటే చెప్పలేనంత క్లిష్టమైన పని కానీ ఇది శాస్త్రజ్ఞానం ద్వారా నువ్వు నేర్చుకోవచ్చు అనుభవ జ్ఞానం ద్వారా కూడా తెలుసుకోవచ్చు శాస్త్రజ్ఞానాన్ని పోగొట్టడమే చాలా కష్టం అంటే అనుభవ జ్ఞానాన్ని పోగొట్టడం ఇంకా కష్టం చాలా చాలా కష్టం ఎందుకని సూక్ష్మ శరీరానుభవంతో చిక్కుబడిపోయేవాళ్ళు కోకలలు సాధకులు కారణ శరీరంతో అనుభవాలు పొందేవాళ్ళు కోకలు జాగ్రత్తగా గమనించాలన్నమాట మరి వీళ్ళందరూ సాధించాలా వద్దా చేరాలా వద్దా అంటే మరి అలా చేరాలి అంటే ఆ నిర్ణయం పొందాలి అంటే జాగ్రత్తగా గమనించాలన్నమాట అలా నిర్ణయం వాడికి మాత్రమే తెలుస్తుంది అందుకని ఈ రెండవ మాటను బాగా అర్థం చేసుకోవాలి మళ్ళత్ బుద్ధే కారణం శరీరం సూక్ష్మ శరీరం కారణ శరీరం మహాకారణ శరీరం అంతా కూడా బుద్ధేశ్చల కారణం ఆ విజ్ఞానమయ కోశం మీద ప్రభావితం అవుతుంది సూక్ష్మ కారణ మహాకారణ శరీరాలన్నీ మరి ఆ చలన కారణం